కీర్తన నాలుగు వందల ముప్పై ఒకటి స్వతంత్రుడవు నీవు సరిలేని దొరవు నేనతికమై ఆడినట్లు ఆడబోయేవా ఎంత నీమనసునను ఎట్టుండె అట్లనే అంతయు మాకదే చాలు అంతకంటే ఎక్కుడు ఏమంటిమివో అటమీద చంతలమా చెప్పినట్టు చేయబోయేవా కమ్మి నీవు మునుప సంకల్పించినట్లనేం కిమ్ములనీతి చిత్తగించవయ్య అమరో నేమందుకు కాదని నను నీవు సమ్మతించి మాతలకు సగనిచ్చేవా పొంచిన మమ్ము బుట్టించినట్లనే పెంచి నీపై భక్తి మాకు పెనసవయ్య నించిన శ్రీవేంకటేశ నేనే పదరితిగాకం మంచితనములు నీవు మనబోయేవా